హరి ఓం స్మృతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓ సహనావదు సహనం భునస్సు సహ దీర్ఘంకరవై యస్విధీతమస్సు మా శాంతిశాంతిశాంతి आत्मवा ज्योतिर्भवती आत्मनवायोतिशास्ते पल्य कर्म कुरुतेपल्येती वेदाताशास्त्र प्रधानमंत्री మొత్తం వేదాంత శాస్త్రం అంతా కూడా ఈ టాపిక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒకప్పుడు ఏమవుతుందంటే అసలైంది పక్కన పెట్టి చుట్టూ విషయాల్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు పక్కన పెట్టేస్తారు అంటే ఆ మూలాన్ని వదిలిపెట్టి చుట్టూ పరిభ్రమించేటువంటి స్వభావం మనుషుల్లో ఉంటుంది అలాగే వేదాంతంలో కూడా ఏదేదో హడావిడి చేస్తారు తప్ప అసలైంది కొట్టుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ నిశ్చయత ఎందుకంటే చాలా క్రిటికల్గా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు మీరు మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తున్నారు మీరు చూసుకోవాలి మీకు ఏ విధమైన అనుభవం మీ గురించి కలుగుతుంది జగత్తు గురించి కాదు జగత్తు గురించి ఏం అనుభవం కలుగుతుందంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఆ రూపంగా మీకు జగత్ అనుభవానికి వస్తుంది ఈ ఐడెంటిటీలో ఒకటో రెండో మూడో నాలుగో లేకపోతే అన్నీ కలిపియో అనుభవానికి వస్తాయి జగత్ ఎప్పుడూ అలాగే అనుభవానికి వస్తుంది మోస్ట్లీ ఆడియో విజువల్ మోస్ట్లీ అంచేతనే నామరూప అన్నారు ఆడియో అంటే నామ విజువల్ అంటే మోస్ట్లీ ఆడియో విజువల్ మిగతావి కూడా తోడు అవుతాయి ఇప్పుడు వంట వండుతున్నారనుకోండి వంట వండుతుంటే దూరం నుంచి చూశారనుకోండి వాళ్ళు గిన్నెలోకి పెట్టి ఏవో పదార్థాలు తరిగి కూరలోకి తరిగి వంట వండుతున్నారు అని మీకు తెలుస్తుంది ఆ చప్పుళ్ళు అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే వంకాయ కూర ఇదే ఆడియో విజువల్ ఈ లోపల అక్కడ పోపు వేస్తుంటే ముక్కుకి సుగంధం వస్తుంది వన్ మోర్ థింగ్ యాడైడ్ అక్కడ మంట గాడిపోయి పెట్టి చేస్తుంటే వేడి తగులుతుంది వన్ మోర్ ఈజ్ యాడైడ్ తీరా నాలుగు మీద పెట్టుకుని ఎలా ఉందో రుచి చూడండి ఒకప్పుడు కాపు సరిపడుందో లేదో చూడండి చేతిలో వేస్తే నోట్లో వేసుకున్నారనుకోండి వన్ మోర్ ఈజ్ యాడ్ ఇంతే జగత్ ఇలాగే ఉంటుంది మెయిన్లీ ఆడియోబిష్యువల్గా ఉంటుంది ఇంకో మూడు అప్పుడప్పుడు జత పడుతూ ఉంటాయి ఇంతే జగత్ అంటే ఇప్పుడు జగత్తు యొక్క అనుభవం అలవాటు పెట్టండి జగత్తు ఎవళ్ళకి అనుభవానికి వస్తుంది మీకు అనుభవానికి వస్తుంది జగత్తు చెప్పదు నేను జగత్తును అని జగత్తు చెప్పదు మీరు ఉండాలి మీరు లేనిదే జగత్తు ఉండదు మీరు ఉన్నప్పుడే జగత్తు ఉంటుంది ఎందుకంటే మీకు అనుభవానికి రావాలి లేకపోతే దాని వినికియే క్వశ్చన్ ఎందుకంటే ఎగ్జిస్ట్ ఆర్ నాట్ యూ కనాట్ ట్యాంక్ అది ఎగ్జిస్ట్ అని చెప్పడానికి లేదు ప్రజెంట్ ఎగ్జిస్ట్ అని చెప్పడానికి లేదు అంచేతనే దాన్ని అనిర్వచనీయము అన్నారు మీకు అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే అది ఉంది అని చెప్పగలుగుతారు మీకు అనుభవానికి రాలేదనుకోండి లేదని మాత్రమే ఎలా చెప్పగలుగుతారు చెప్పడానికి కూడా అనుభవం ఉండాలి ఇక్కడ ఏనుగు లేదు దానికి కూడా అనుభవం ఉండాలి వాటర్ బాటిల్ ఉంది దానికి కూడా అనుభవం ఉండాలి అనుభవం మీదనే అది ఉందని లేదని మీకు నిర్ధారితం అవుతుంది అనుభవాన్ని మైనస్ చేస్తే అది ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి వీలు లేదు అంచేతనే అనిర్వచనీయము అన్నారు సత్వైనవా అసత్వైనవా నిర్వత్తుం అశక్యం జగత్తు అనిర్వచనీయం అనుభవంలో ప్రకాశిస్తుందంటే అనుభవాన్ని మైనస్ చేస్తే అది దాని గురించి ఏమీ చెప్పడానికి వీలుండదు కాబట్టి జగదనుభవం అలా అటుపెట్టండి మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు అది ముఖ్యం ఎందుకని సకల జగత్తు ఎవరికి అనుభవానికి వస్తోంది నాకు కాబట్టి ఇప్పుడు నేను ద సెంటర్ ఆఫ్ ది కాస్ట్ మాస్ నేను నేనుని ఈ జగత్తు నాకు కేంద్రము ఈ లౌకిక జీవనమంతా కూడా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది తర్వాత ఆధ్యాత్ జీవనం ఉంటుంది అంటే ఏదో మతం అందరూ ఏదో ఒక మతానికి చెందిన చెంది ఉంటారు ఆ మత విశ్వాసాలతో ఏదో పూజలు చేస్తూ ఉంటూ ఈ ఆధ్యాత్మిక ధార్మిక జీవనము కూడా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ నేను గురించి ఎవరూ పరిశీలించడం లోకంలో మీకు రెండు రకాల జనుములు కనపడతారు లౌకిక జీవనంలో పొట్టుకుపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ధార్మిక జీవనంలో పడి గిలగిలాడిపోతూ ఉంటారు ధార్మిక జీవనం చాలా బరువుగా ఉంటున్నారు చాలా బరువైన విషయం ఇక తేలికేమీ కాదు ఇప్పుడు అయ్యప్పలను చూడండి వాళ్ళు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అయితేనే చేయగలుగుతారు అయ్యప్ప బూఢోకా భగవాన్ నహి అయ్యప్ప పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి పనికిరండి కొంచెం వయస్సులో ఉన్న వాళ్ళకే పనికి నెట్టి మూడపట్టుకుని ఐదు మైళ్ళు పది మైళ్ళలో నడిచిపోవాలి కొండ మీకు పోవాలంటే మీరు నేను చేస్తాను అని కాబట్టి కనుక ధార్మిక జీవనం అంత సరళమైనవి కాదు ఇది చాలా బరువుగా ఉంటుంది కర్మల భారము మహాభారము మీరు ఈ ఇది సోకాల్డ్ ఈ ఆర్థడాక్స్ మహాత్మాలను ఎప్పుడైనా మీరు చూసినట్లయితే వాళ్ళు ఎంత టెన్షన్లో ఉంటారో మీకు అర్థమవుతుంది ఎప్పుడు ఎవడు ముట్టేసుకుంటాడో మైలు పడిపోతానో అని ఉంటారు చుట్టూ నలుగురు ముందు ఇద్దరు వెనకాలిద్దరు పారిశ్రామల్లో ఇద్దరు నిలబడి తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అంటూ వస్తారు చాలా టెన్షన్లో ఉంటారు ఈ జనులు కథలు ఏమని చెప్పుకుంటారంటే ఆయన ముట్టుకుంటే ఇప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసి మూడు గంటలు జపం చేయాల్సి ఉంటుందని చెప్పుకుంటారు జనం అలా చెప్పుకుంటారు దాంట్లో కొంత అతిశయోక్తి ఉండొచ్చు బట్టి ఏ మేరకు పొరు మూడు గంటలు కాకపోయినా స్నానం చేసి జపం చేయాలంటే అది బరువే కదండి అస్తమానం ఎవడో ఒక ముట్టుకున్నప్పుడు అలా వాళ్ళు మహాభారంలో ఉంటారు తర్వాత వాళ్ళు పొద్దున్న లేచారంటే వాళ్ళు చేయాల్సిన పూజలు ఇస్తూ ఉంటుందన్నారు లిస్టు ఒక ఆయన లిస్టు రాసి పెట్టుకున్నారు ఆ లిస్టు చూసి నాకు కళ్ళు తిరిగాయి ఆయన బాగానే ఉన్నాడు ఇవన్నీ చేసేస్తాడా ఈయననే నేను ఆశ్చర్యపోయింది అంత బరువు మోస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి ధార్మిక జీవులను జీవించేవాడు కూడా ఆ మత విశ్వాసాల ప్రవాహంలో పడి గెలగెల్లాడుతూ ఉంటాడు లౌకికులు వీళ్ళు ఇలా సమాజం అలా కానీ ఈ రెండు జీవనములు దేని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి దేనిని ఆశ్రయముగా చేసుకుని ఉన్నాయి నేను ఆ నేను యొక్క అనుభవాన్ని మీరు మాట్లా దాని గురించి ఏం జగత్తు యొక్క అనుభవం గురించి కబుర్లు చెప్తారు ధార్మిక జీవనంలో మాకు ఏ జపం చేశామో అదైంది లేకపోతే మాకేదో దేవుడు కనపడ్డాడు లేకపోతే మాకేమో మహిమలు కనపడ్డాయి అని ఏవో మీరు ఎక్కడో పెడుతున్నారు నేను అనే అనుభవం లేనిదే ఈ అనుభవాలు ఉంటాయా ఉండవు దానికి ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్ అంటారు నేనన్నది అత్యంత మౌలికమైన అనుభవం నేననే అనుభవం ముందు నిద్ర లేచారండి నేననే అనుభవం కలుగుతుంది ఆ తర్వాత కాఫీ ఎవడైనా తయారు చేస్తే కాీ అనే అనుభవం అది అది దృష్టి కలుగుతుంది ఆ తర్వాత కాఫీ తవ్వుతారు అనుభవము అది లోకానికి సంబంధించిన అనుభవం ఈ లోపల ఏదో దేవుడు గుర్తుకొస్తాడు ఏదో కరాగ్రే వసతి లక్ష్మీష్కరము లే సరస్వతి ఏదో శ్లోకము పద్యము ఏదో ఒకటి చదువుకుని నామాన్ని గెలిపిస్తారు అది దేవుడికి సంబంధించిన అనుభవం ఈ రెండు అనుభవాలు కలగడానికి ముందు ఏ అనుభవం ఉంటుంది నేనునే అనుభవం ఉంటుంది దాన్ని పట్టించుకోవడం మానేసి ఇవి ఈ పెరిఫరీలో ఉండేవాటిని మీరు పఠించుకుంటే ఏమైనట్టు కాబట్టి ఇక్కడ శాస్త్రంలో వేదాంత శాస్త్రానికి ఆధ్యాత్మ శాస్త్రము అని పేరు ఎందుకంటే ఇక్కడ నేనుకే వచ్చే అనుభవాల గురించి కాదు చర్చ సరే వాటి గురించి కూడా కొంత ప్రస్తావం ఉంటుంది కానీ మౌలికంగా నేను అనే అనుభవము గలదు శంకర్లు సూత్రభాష్యంలో నేను అను అనే అనుభవం లేనివాడు ఎవడైనా ఉన్నాడా చేయొత్తండి ఒక్కసారి నేను అనే అనుభవం లేనివాళ్ళు చేయొత్త ఎవడైనా ఒకడు చేయత్తాడనుకోండి చేయొత్తాలంటే కూడా నేననే అనుభవం ఉండాలి నోట్లో నాలుక లేనివాడు ఎవడైనా ఉంటే చేయొత్తండి అమ్మాట అయ్యా నోట్లో నాలుక లేని వాళ్ళు చేయొత్తండి అంటే చేయొత్తుతారా లేకపోతే నాలుగు లేని వాళ్ళు చెప్పండి ఎవళ్ళండి ఈ నోట్లో నాలుగు లేని వాళ్ళు ఎవళ్ళండి అంటే నేను అలా అనగలరా అనలేదు కాబట్టి నేను అనే అనుభవం విషయంలో ఎవరికి సందేహము లేదు విపరీత జ్ఞానం కూడా లేదు అంటే నేను నా నాహమస్మితే కచ్చిత్ ప్రతీయా నేను లేను అనే అనుభవం ఎవరికైనా నేను ఉన్నానా అనే సందేహం ఎవరికైనా కలుగుతుందా కలగదు సందేహం ఒక ఆయనకి సందేహం వచ్చింది నేను ఉన్నానా లేదా అని సందేహం వచ్చింది ఓ పెద్ద ఆయన్ని అడిగాడు ఎవండి నేను నాకు ఈ సందేహం పట్టుకు పీడిస్తోంది నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహంలో పడి నేను ఇబ్బంది పడుతున్నాను అని పెద్ద సలహా ఇది పూజ్య స్వామిజీ కథ నాది కాదు అని పెద్ద ఒక పెద్ద సలహా అడిగాడు ఆయన చెప్పారు నువ్వు ఉన్నావోయ్ నేను చెప్తున్నావేను నువ్వు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నావు అంటే మనం నేను సందేహపడుతున్నాను మీరు అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలిగారు అని అడిగాడు అయితే చూడు మేము ఆవగా నీకు కాళ్ళు కడిగి పిల్లనిచ్చాడా లేదా ఆ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉన్నావు సో యూ నీట్ దట్ కైండ్ ఆఫ్ లాజిక్ అవసరం లేదండి ఈ రోడ్ క్లీట్ ఎందుకంటే నేను ఉద్దాదా లేదా లే సందేహము కలగాలంటే నేను ఉండాలి కాబట్టి నేను అనే అనుభవము విపరీత ప్రతిపత్తికి లేనివి సంశయము లేనిది మౌలికమైనది అత్యంత మౌలికమైనది నేను అనే అనుభవం చూడండి ఇప్పుడు ఈ నేను గురించి మీరు పరిశీలించండి నేను అనగానే దేహం ముందుకొస్తుంది కదండి మనస్సు ముందుకొస్తుంది ఈ దేహము మనస్సు అంతా కలిపి సంఘాతము అంటే దేహము కార్య మనస్సు అంటే ఇంద్రియాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మనస్సు అంటే చూపు వినికిడి స్పర్శ ముక్కు ముక్కంటే ఈ ముక్కు కాదు ఇంద్రియం సూక్ష్మమైన ఇంద్రియము రాస్తాము ఈ ఐడెంటిటీతో ఉంటుంది చేతులు కాళ్ళ యొక్క కదలికలను కూడా మనస్సే నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి కరణ అంటే ఏకవచనం కాదు అది బహువచనం కరణములు కార్యము అంటే దేహము చేతులు కాళ్ళు మొదలైన దేహము కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియములు ఇదంతా ఓ పెద్ద మూట ఈ రెండు మనకు అనుభవానికి వస్తున్నాయి ఇన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ డైమెన్షన్ సైకలాజికల్ డైమెన్షన్ అని ఈ రెండో అనుభవానికి వస్తున్నాయి కాబట్టి నేనంటే ఈ రెండు కార్యకరణ సంఘాతము అంతేనా ఈ రెండు కూడా ఆ వెలుగులో కొన్ని ఆ వెలుగు గురించి మనం విచారం చేశాం వెలుగైతే నేను అనే అనుభవానికి మూలంలో ప్రకాశము వెలుగు ఏమిటది జ్ఞానప్రకాశం తెలుస్తోంది కదా అది ఎరుక అనే వెలుగు ఆ అనుభవంలో భాగముగానున్నది ఎందుకంటే దేహము తెలుస్తోంది మనస్సు తెలుస్తోంది ఇంద్రియాలు తెలుస్తున్నాయి అవి పనిచేసినప్పుడు తెలుస్తున్నాయి అవి పని చెయ్యనప్పుడు కాబట్టి ఈ తెలియడం అనేది ఆ నేను అనే అనుభవానికి మూల కందము కందం అంటే దుంప కందము అంటే దుంప మొక్క ఉంది దానికి మూలంలో దుంపు ఉంటుంది ఆ దుంప వల్లనే ఆ మొక్క బతుకుంటుంది కందము అంటే కంద అనుకున్నారు కంద తెలుగు కందము కందహ సంస్కృతం దానికి దుంప అర్థం సో ఈ నేను అనే అనుభవంలో దేహము ఇంద్రియములు మనస్సు ఉన్నాయి కానీ ఈ నేను అనే అనుభవానికి మూల కందం ఏమిటి తెలివి వెలుగు ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది మనం విచారం చేస్తూ నేను మీకు ఊరికే గడచిన క్లాసులని సంగ్రహంగా మళ్ళీ గుర్తు చేశాను ఆ వెలుగు ఏది ఆ వెలుగు సోర్స్ ఏది అంటే అది ఈ దేహము ఇంద్రియములు పెద్ద మూట కదా ఇది పదహారో పదిహేడో ఇలాగే లెక్క వేయొచ్చు అనేక తత్వాలను కలిపి కార్యకరణ సంఘాతము ఉన్నాం దీంట్లో ఏదైనా ఒకటి ఆ వెలుగుకి ఆరిజిన్నా సోర్సా ఆ వెలుగుకి సోర్స్ ఈ ఈ సంఘాతంలో ఉందా లేక బయట ఈ సంఘాతం కంటే బాహ్యం మంది అంటే సంఘాతము కంటే వ్యతిరిక్తంగా ఉన్నది అంటే దేహం బయట ఉందా అని సంఘాతంలో భాగమా సంఘాతము కంటే అంటే మనం అనేక దృష్టాంతాలను బట్టి ఇది సంఘాతములో భాగము కాదు సంఘాతము కంటే వ్యతిరికము సంఘాతంలో ప్రకాశిస్తూ ఉంది సంఘాతాన్ని వెలిగిస్తుంది కానీ సంఘాతములో భాగముగా లేదు ఇప్పుడు ఈ హాల్లో గోడలు రూఫ్ నేలా ఉన్నాయి మంచిగా వెలుగు కూడా ఉన్నది ఈ వెలుగు ఈ గోడలు రూఫ్ నేల వీటిల్లో ఒకదాని నుంచి వచ్చిందా లేకపోతే వీటికంటే విలక్షణమయ్యదా వీటికంటే విలక్షణ మరి నేను అనే అనుభవంలో దేహము ఇంద్రియముల సముదాయాన్ని మాత్రమే పెట్టుకొని వాటికి వెలుగునిచ్చేటువంటి ఆ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే అది తప్పు ఆ సోర్సుని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వీడు ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ పనిచేస్తున్నాయి కర్మకూరితే ఎక్కడికో వెళ్ళడం కావడం ఇలాగ అనేక వ్యవహారములను నిర్వహించగలుగుతున్నాయి అంటే వీటిని ప్రకాశింపజేస్తే ఒక వెలుగు గలదు ఆ వెలుగే ఆత్మ దానికి ఒక పేరు పెట్టారు ఆ వెలుగుకి ఆత్మ అని పేరు పెట్టారు ఎందుకంటే ఆత్మా అని పేరు ఆత్మాన సంస్కృత పదం ఆత్మాని ఎందుకు పేరు పెట్టారో తెలిసిన ఆ వెలుగు నువ్వేనయా నీకంటే వేరే కాదది నీకంటే ఇతరము కాదు ఆ వెలుగు ఈవే నీకంటే ఇతరము కాదు అని చెప్పడం కోసం ఆత్మ అని చెప్పాను లేదా ఆత్మనిశబ్దానికి నువ్వనర్థం లేదా ఆత్మనిశబ్దానికి నేను అనర్థం ఆ వెలుగు అసలైన నేను అదే అసలు అసలు నేను అదే ఈ కార్యకరణ సంఘాతము ఇది అసలైన నేను కాదు ఇది చూడండి ఈ బుత్తబొమ్మ ఈ బుత్తబొమ్మ అసలైన నేను కాదు అసలైన నేను ఆ బుత్తబొమ్మ లోపల ప్రకాశాన్ని నింపుతున్న ఆ వెలుగు అది అసలైన నేను ఆ వెలుగు కారణంగానే ఈ బుత్త బొమ్మ ఇది పనులను నిర్వహించగలుగుతుంది మనస్సు కూడా కలుపుకున్న ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు ఆత్మైవస్య జ్యోతిర్భవతి అని హస్య ఆత్మైవ జ్యోతిర్భగవతి వీడికి ఈ మనిషికి వెలుగు ఆత్మయే ఎలా చెప్పగలరు ఎందుకంటే ఆత్మనైవ జ్యోతిష అయం ఆస్తే ఈ మనిషి ఉంటున్నాడు అంటే ఆత్మ అనే జ్యోతి కారణంగానే ఉంటున్నాడు పల్లయ్యతే ఇటు పల్లయ్యతే అంటే పర్యయ్యతే పరి అయ్యతే ఇటు నటు సంచరిస్తున్నాడు పనులు చేసుకుంటున్నాడు విపల్యేటి అంటే విపర్యేటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఇదంతా కూడా ఆ వెలుగు మూలంగానే చేస్తున్నాడు కాబట్టి ఆ వెలుగు అనే అదియే ఆత్మ అదియే నీ యొక్క యథార్థ స్వరూపము అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినాడు కిం జ్యోతిరేవాయం పురుష అన్నదానికి సమాధానంగా దాన్ని చెప్పాడు భాష్యత ఆత్మా ఏ సజ్యోతి భవతీతి అది మంత్రం మంత్రవాక్యాన్ని అక్కడ పెట్టారు అలా పెట్టి దీనికి మేము వ్యాఖ్యానం చేస్తున్నాము అనే ఆత్మాండేవిటో చెప్తున్నారు ఆత్మా ఇది అయా ఆత్మండేవిటో చెప్పండి చెప్తాం కార్యకరణ స్వావయవ సంఘాత వ్యతిరిక్తం కార్యకరణ అవభాషకం ఆదిత్యాదిబాహ్య జ్యోతిర్వత్ స్వయం అన్యేనా అనవభాస్మానం అభిధీయతే జ్యోతి అది ఆత్మకి డెఫినేషను శంకర్ డెఫినేషన్ అభిధీయతే అంటే చెప్పబడుతున్నది మీరు హై స్కూల్లో ప్రశ్నలు సమాధానాలు వినుంటారు ఆత్మ అనగానేమి అని ప్రశ్న దానికి కింద సమాధానం ఏంటంటే ఆత్మ ఫలాది ఆత్మాని చెప్పబడుతున్నది అని ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా ఆత్మ అభిధీయతే ఆత్మాని చెప్పబడుతున్నది ఏమిటది జ్యోతి వెలుగు ఆ వెలుగుకి ఆత్మ అని పేరు పెట్టుకున్నాము ఏమిటండి ఆ వెలుగు ఆర్యకరణ స్వావయవ సంఘాత వ్యతిరితం అది వీటిల్లో ఒకటని మాత్రం మీరు అనుకోవద్దు దేహమే ఆ కాదు కరణ అంటే కర్ణు ముక్కు చెవి మనస్సు బుద్ధి ఇవేవనా కాదు స్వావయవ వీడి మనిషికి అవయవాలు ఉన్నాయి చేతులు కాళ్ళు ఇత్యాది మేడ ఇలాంటి అవయవాలు ఇవి బాహ్యంగా ఉండే అవయవాలు కొంచెం లోతుల్లోకి పోతే కాలేయము ఏవో ఉన్నాయి గుండెకాయ ఊపిరి తెత్తులు ఇత్యాదయ ఇలాంటి అవయవాలు ఏవో ఉన్నాయి కానీ వాటిల్లో అది కాదు వీటన్నిటికంటే భిన్నమైనది వ్యతిరేక్తం వీటన్నిటికీ వెలుగునిస్తూ ఉంటుంది కానీ వీటిలో ఒకటి మాత్రం కాదు వీటిలో ఒకటి కాదు ఇప్పుడు ఈ కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నవారు ఈ కుటుంబంలో మనిషియా బయటవాడా అలాగనమాట ఒకప్పుడు కుటుంబంలో వాడే పోషిస్తూ ఉండొచ్చు ఒకప్పుడు కుటుంబంలో వాడు కాదు బయటవాడెవడో పోషిస్తూ ఉండవచ్చు పోషించడం అంటే ఏదో సపోర్ట్ చేస్తూ అలాగే ఈ ఆత్మ ఇది కార్యకరణ స్వావయవ సంఘాతాంతర్గతమా కాదు అయితే మరి ఏమిటి కార్యకరణ స్వావయవ సంఘాతం వ్యతిరితం సంస్కృతం కొంచెం పట్టుకోవాలి అయితే మరి వీటన్నిటికంటే విలక్షణంగా ఉంది అంటే మరి వీటితో దానికి సంబంధం లేదేమో అయ్యో అలా అనుకండి కార్యకరణ అవభాసకం ఈ దేహాన్ని మనస్సుని ఇంద్రియాలని వీటన్నిటినీ ప్రకాశింపజేసేదే అదే వీటినన్నిటినీ ప్రకాశింపజేస్తూ వీటన్నిటికంటే విలక్షణముగా ఉన్నది నేను ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసునండి ఇమనెంట్ అండ్ ఎట్ ట్రాన్స్జెండెంట్ ఇది ఇమనెంట్ అంటే వీటినన్నిటిలో ప్రకాశింపజేస్తూ ప్రకాశాన్ని నింపుతో వీటి ఎందు ఉన్నది బట్ ఎట్ ట్రాన్స్జెండెంట్ ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ and through the body-mind, and yet beyond the body-mind. In between and through the body-mind, yet beyond the body-mind. Karya karana vabhāsakam, and it is in between and through the body-mind. Yet beyond the body-mind, and it is karya karana svāvaya vāsanghātam, yet it is. అది మీరు అలాంటి పరిస్థితి ఇలా ఉండగా ఈ దేహమే నేను ఇంద్రియములే నేను ఈ మనస్తే నేను అని భ్రమపడుతూ జీవించడము అక్కడికి ఏమైంది మీరు ఏ వెలుగు మీరో ఆ వెలుగును విస్మరించి ఆ నీడను ఆ వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీడను పట్టుకుని ఆ నీడ నేను అనుకుని మనం జీవిస్తాం అంచేతనే మేడ షాడో లైఫ్ అయి కూర్చుంటుంది ఇప్పుడు మీరు నేను కొంచెం కరుకుగా చెప్తున్నానేమో నాకు తెలీదు మీరు ఆలోచించి నన్ను కరెక్ట్ చేయండి మీరు తప్పేం కాదు వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలకి సమస్య ఏమొచ్చింది వాళ్ళకి ట్రబుల్ ఏమిటి అలా గంట కొడితే భోజనం ఇస్తారు టీవీ పెడతారు రూమ్లోనూ కొంచెం వృద్ధాశ్రమంలో కొంత మోడర్న్ గా ఉన్న వృద్ధాశ్రమాల్లో టైంకి ఫస్ట్ క్లాస్ ఫుడ్ పెడతారు మీ ఇంట్లో మీరు నిత్యకృతం అలాంటి ఫుడ్ చేసుకోరు మీరు మామూలుగా ఇడ్లీ చేసుకుంటే ఏదో తంది పొడవు కారపొడో కాలక్షేపం చేస్తారు అక్కడ రెండు చట్నీలు సాంబారులు పెడతారు వృద్ధాశ్రమంలో మధ్యాహ్నం పోయి వాళ్ళకు ఉంటుంది రెండు కూరలు ఉండాల్సిందే తర్వాత దీంట్లో వయస్సు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకేవో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా పాటిస్తూ వాళ్ళు ఆ ప్రకారంగా నేను పెడతాను నేను చూస్తూ ఉంటా రాత్రి పదహారం కావాలంటే పదహారం ఏడు కావాలంటే అది పెడతారు మధ్యలో స్నాక్స్ కూడా పెడతారు మనకి స్నాక్స్ అనేవి ఊరిలో విన్నవే కానీ మనం ఎరగడం అవి కూడా పెడతారు కాఫీలు ఇస్తారు టీలు ఇస్తారు యజనారోగ్యం చేస్తే మందు ఉంటుంది ఇన్ హౌస్ డాక్టర్ ఉంటాడు ఇన్ హౌస్ డాక్టరు ఎవరికి ఎంతమందికి ఉన్నారు మనకి రోగం వస్తే ఎవళ్ళో వచ్చి తీసుకెళ్ళి చూపించేదాకా దిక్కు మొక్కు లేదు రోగం వచ్చి మంచం కనీసం నీళ్లు కాచి ఇచ్చి కూడా ఉండడు మనకి లైక్స్ వాళ్ళకి అవన్నీ ఉంటాయి హాస్పిటలైజ్ చేయాల్సి వస్తే దానికి వ్యవస్థ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఇది చాలా తరనట్లు ఎప్పుడైనా ఆదివారం శనివారం వస్తే విహారయాత్రకి తీసుకెళ్తారు వీళ్ళందరినీ టూరిస్ట్ బస్సులో ఎక్కించి చాలా దీన్ని మ్యూజియంకి తీసుకెళ్తారు వీళ్ళందరినీ అది జాలనట్టు నాలాంటి స్వామిని ఒకరిని పట్టుకొచ్చేసి వాడిని గుంజాకావిడి వేసి పట్టుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టి పాఠం చెప్పిస్తారు స్పిరిచువాలిటీ ఇన్ని చేస్తారు టీవీ ఉంటుంది రూమ్లో టెలిఫోన్ ఉంటుంది సెల్ ఉంటుంది అయినా కూడా వాళ్ళు ఒక అసంతృప్తితోటి బతుకుతూ ఉంటారు ఎందుకు వచ్చింది అసంతృప్తి తెలిసిన షాడో సెల్ఫ్ని రియల్ సెల్ఫ్గా భ్రమపడడం వల్ల వచ్చింది మీరు అర్థం చేసుకోండి వాడికి రియల్ సెల్ఫ్ తెలిస్తే అసంతృప్తికి అవకాశమే ఉండదు ఒక జీవిత కాలం షాడో సెల్ఫ్నే రియల్ సెల్ఫ్గా భ్రమపడడం మూలంగా అంటే దేహేంద్రియములే నేనడుకుని బతుకుతూ ఉండడం మూలంగా అన్నీ ఉండి కూడా ఏది లేదా అన్నట్టుగా అసంతృప్తితో బతికి బతికే కొద్దిస్థితిలో మనిషి ఉంటాడు కాబట్టి ఆత్మస్వరూపము తెలియకపోతే అంత నష్టమే మహతి వినష్టి అంతా నష్టం కాదు కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి దేహేంద్రియములను ప్రకాశింపజేస్తోంది ఆత్మ కానీ దేహేంద్రియముల విలక్షణమైనది అయితే దేహేంద్రియాదులను ఆత్మ ప్రకాశింపజేస్తుంటే ఆత్మను మరేవాళ్ళు ప్రకాశింపజేస్తున్నారు అంటే అన్యేన అనవభాస్య్యమానం స్వయం అన్యేన అనవభాస్య్యమానం తాను ఇతరముచే ప్రకాశింపజేయటమనేది కాదు లైక్ ఆదిత్యాది బాహ్య ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి సర్వమును సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు మరి సూర్యుడిని ఎవరు ప్రకాశిం ఆయనే స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ రకంగా ఇప్పుడు అగ్ని అంటే దీపం అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది మరి దీపముని ఎవరు ప్రకా అది స్వయంగానే ప్రకాశిస్తూ ఉన్నది ఇతరము చేత ప్రకాశింపజేయబదు లేదు అదేవిధంగా ఆత్మచైతన్యం కూడా దేహము ఇంద్రియము మనస్సుని ప్రకాశింపజేస్తున్నప్పటికీ తనంత తానుగా ప్రకాశిస్తోందే కానీ తనాన్ని ప్రకాశింపజేయటానికి మరొక వెలుగును అపేక్షించుటలేదు అదిగోనండి ఆ వెలుగుకి ఆత్మ అని పేరు అవును వెలుగుకి వెలుగు అని పేరు పెట్టచ్చు కదా జ్యోతి అని పెట్టచ్చు కదా ఈ ఆత్మా అనే ప్రధాన్ని ఎందుకు జాత చేపెట్టాను అంటే ఎందుకో తెలిసిన అది నువ్వే రా నాయన అందుకోసం ఆత్మ అంటే ఆత్మ అంటే నువ్వు అవును ఆత్మ అంటే అది నేనే అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏమైంది నేను ఆత్మశబ్దానికి రెండర్థాలు ఉన్నాయి అది నువ్వే అది నేనే నువ్వే అంటే నేనే అంటే అహం బ్రహ్మ అంతస్థంచేష్యాత్ ఏమన్నా ఇప్పుడు ఈ ఆత్మ ఈ దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తోంది కదా దేహేంద్రియాదులకి బయట ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తుందా లేక దేహేంద్రియాదు లోపల ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తుందా అనే ఒక శంఖ ఉంటుంది అంటే మీరు సూర్యుడిని చూడండి సూర్యుడు దేహేంద్రియాదులకి బయట ఉండి దేహేంద్రియాదులను చంద్రుడు అంతే నక్షత్రముడు అంతే అగ్ని అంతే శబ్దము అంతే శబ్దం బయట ఉంది కుక్క మురిగిందండి ఆ దృష్టాంతంలో శబ్దం ఎక్కడుంది బయట ఉంది బయట ఉండి లోపలుండేది ఇంద్రియము చెవి మనస్సుకి ఒక సూచన ద్వారా ప్రకాశింపజేసింది రూపము అంతే అలా తీసుకోండి టేకిట్లా అయితే అక్కడ రసమో అంతే గంధమో ఇవన్నీ బయట ఉన్నాయి బయట ఉంటూ దేహేంద్రియాదులను ఉన్నాయి ఆయా సందర్భాల్లో కానీ ఆత్మ ఆత్మ మాత్రం వాటిల్లో ఒకటి కాదు పరిశేష న్యాయం వాటిలో ఒకటి కాదు ఇది వాటికి వాటికి కూడా ప్రకాశింపజేసేటువంటిది వాటికంటే విలక్షణమైనది కాబట్టి ఆత్మకి ఆదిత్యాది జ్యోతిష్యులకి కొన్ని అంశాలలో పోలిక గలదు కార్యకరణ సంఘాతాన్ని ఆదిత్యాది జ్యోతిష్యులు ఎలా ప్రకాశింపజేస్తున్నాయో అలా ప్రకాశింపజేస్తుంది అది ఒకటి పోలిక ఆదిత్యాది జ్యోతిష్లు ఎలా స్వయం ప్రకాశములో ఆత్మ కూడా స్వయం ప్రకాశము అది పోలిక కానీ ఒక తేడా ఏమిటా తేడా ఆదిత్యాది జ్యోతిష్టులు దేహేంద్రియాదులకు బయట ఉండి దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తున్నాయి కానీ ఆత్మ మాత్రం దేహేంద్రియాదుల లోపల ఉంటూ దేహేంద్రియాదులను ప్రకాశింపజేస్తుంది తత్సంఖ్య అంతఃంఖ్య లోపలే ఉంటూ ఉంట తత్ తత్ తత్ అంటే జ్యోతి ఆ జ్యోతి లోకలే ఉంటుంది పాదిశేష్యా ఓకే ఏది ఆ బృహదారం పుస్తకం ఒకసారి లావండి ఈ పుస్తకం చాలా ఉపయోగకరమైన పుస్తకం ఉండదు ఎప్పుడైనా ఈ సంగ్రహంలో డౌట్ వస్తే దీనికి రిఫరెన్స్ పెట్టుకోవచ్చు అంతే సరపడింది అంత పరిశేష అది కరెక్టే నేను కరెక్ట్గానే ఊహించుకున్నాను ఇక్కడ పరిశేషన్యాన్ని బాగా వివరంగా చెప్పాను నేను ఈ ఆత్మజ్యోతి ఇతరముచే ప్రకాశింపజేయబడేది కాదు మరియు ఆ ఆత్మజ్యోతి పరిశేషన్యాయమును అనుసరించి దేహాదులకు లోపల ఉంది ఏమిటి పరిశేషన్యాయము బయట నుండే సూర్యాదులు కాదు ఆత్మ ఆ వెలుగు బయట నుండే సూర్యాదులు కాదు ఎందుకని అవన్నీ అస్తమించినా ఇది వెలుగుతోంది కదండి బయట నుండే సూర్యాదులన్నీ అస్తమించాయి ఆదిత్య అస్తమితే అస్తమితే చంద్రే శాంతాయాం అగ్ని శాంతాయాం వాకి అవన్నీ ఆగిపోయినప్పుడు కూడా ఇది వెలుగుతోంది అవన్నీ పక్కన పెట్టారు ఇంద్రియములు కాదు అవయవములు కాదు ఇంకేం మిగిలింది వీటన్నిటికంటే లోపల ఉండేది అది పరిశేషన్యాయం ఓకే సరేనా కార్యకరణం వ్యక్తిరిక్తం తదుతావత్ సిద్ధం ఇప్పుడు దీన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి మీ లోపల కార్యము అంటే దేహము కారణము అంటే మనస్సు ఇంద్రియములు అంతా కలిపి ఒక మూట ఇవి వీటి కంటే విలక్షణమైనది ఆ విలుగు అని సిద్ధించినది అంటే ఇప్పుడు మీ లోపల ఎన్ని తత్వాలు ఉన్నాయి నేను అనే అనుభవంలో ఎన్ని తత్వాలు ఉన్నాయి మామూలుగా అజ్ఞానుల్ని అడిగినా కూడా రెండు తత్వాలు ఉంటాయి మా దేహము మా మనస్సు నేను సంసారులను చూడండి ఎలా ఉంటారు సంసారులు నేను సంసారుల్ని కనుక టచ్ చేస్తే ఎలా ఉంటారు ఇగో నా దేహము నాకు నాకు ఒంట్లో బాగులేదు లేకపోతే నాకు ఆకలిగా ఉండి భోజనం పెట్టండి దేహానికి సంబంధించి ఏదో మాట్లాడతారు సరే ఆరోగ్యం బాగానే ఉండి కడుపు నిండిపోయింది అప్పుడు కదా సంసారాన్ని టచ్ చేస్తే ఏమంటారు ఏమన్నా వాడు నన్ను ఇలా అన్నాడు వీడు నాకు చెప్పిన మాట వింటలేదు నా కోడలేమో నా మాట వినలేదు నా కొడుకునో ఇలాంటివి పట్టుకుంటారు అంతే కదా కాబట్టి సంసారులు ఎలా ఉంటారంటే ఇటు కార్యాన్నో అటు కరణ సముదాయాన్నో పట్టుకుని వేలాడుతూ ఉంటారు చూరు పట్టుకుని వేళ్ళాడుతున్న కదా సాగుతుంది అలాగా చూడవ దేహానికి కావలసిన తిండి పారాయి దానికి రోగం వస్తే దానికి మందు పారాయి అక్కడతో సరిపెట్టి ఇంకా దాన్ని పట్టుకుని వెళ్ళాడము ఓకే దాన్ని పట్టుకుని వెళ్లాడడం ఇంకా మనస్తుంది ఇంకా పొద్ధస్తమానం వీడిల్లాగా వాడల్లాగా నా మనస్సులో ఇది బాగులేదు నా మనస్సుకి అది బాగులేదు అంటూ అలాగా అంతే నా బతుకుంటారు పొద్దస్తమానం ఈ ఇమోషన్స్ తోటి అలా కుస్తీ పడుతూ ఉండడమైనా దాన్ని కూడా పక్కన మారే ఇంకా నోమోర్ ఇమోషన్స్ని పక్కన పెట్టు అది ఇంత పని మీరు చేస్తే ఆ వెలుగులోకి మీరు ప్రవేశిస్తారు ఈ పని చేయాలి మీరు ఎందుకంటే వీటినే పట్టుకుంటే ఆ వెలుగుని మీరు మిస్ట్ అయిపోతారు అదే అంటారు ఆయన కార్యకరణ విజయరేతత్ ఆ వెలుగు తత్ అంటే ఆత్మ ఆత్మ పులింగం సహానాల్సి తంటే జ్యోతి అనమాట జ్యోతి నపూంసకలింగం అమ్మాయిలు జ్యోతిని పేరు పెట్టుకుంటారు కాబట్టి అది స్థిరలింగం అనుకున్నారు కాదు జ్యోతి నపూంసకలింగం చూద్దాం ఓకే కనుక ఆ జ్యోతి అది దేహము కాదు ఇంద్రియములు కాదు మనస్సు కాదు వీటికంటే విలక్షణం వీటి లోపల ఉన్నమాట వాస్తవమే అంతస్థం కానీ వాటికంటే విలక్షణమైనది అని సిద్ధించినది దిస్ మట్స్ విహావ్ ఇక ఇప్పుడు ఆ జ్యోతిని మనం వెలుగు ఆ వెలుగును పట్టుకోవాలి మీరు సూర్యుడు చంద్రుడు వీటన్నిటి పోలికలు చెప్పారు కదా ఈ సూర్యుడు చంద్రుడు ఈ అన్నింటినీ ప్రకాశింపజేస్తూ కనపడుతున్నారు ఈ సూర్యుడిని మీరు కన్నుతో చూడొచ్చు అగ్నిని కన్నుతో చూడొచ్చు స్పర్శ జ్ఞానంతో కూడా తెలుసుకోవచ్చు సూర్యుడిని కూడా స్పర్శ జ్ఞానంతో తెలుసుకోవచ్చు గంధాన్ని ముక్కుతో పట్టుకోవచ్చు ఆ రకంగా అవన్నీ దృష్టాంతాలు చెప్పారు కదండి మీరు ఆదిత్యుడు చంద్రుడు అంటూను వాటి వాటి వంటిది ఆత్మ అని కదా అవన్నీ కన్నుకి కనబడుతున్నాయి చెవికి వినబడుతున్నాయి అవన్నీ ఇంద్రియములకు గ్రహి గ్రహింపబడుతున్నాయి ఇంద్రియములచే అలాగే ఈ ఆత్మను కూడా మనం వెతికేసి పట్టేసుకోవచ్చా అక్కడ తేడా వచ్చేసింది అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది పోలికి ఎంత మాత్రమే అక్కడ మాత్రం వెతికేసు పట్టుకునేది లేదు అంచేతనే ఇప్పుడు చూడండి లోకంలో ఉండలేని అని లేకపోతే ఈ చక్రమని ఆ చక్రమని ఓ మాటలో వినపడుతూ ఉంటాయి వాటిని కాదని పని కట్టుకుని చెప్పడం ఎందుకు ఎందుకు వైశుధ్యులు డూ దాట్ అయితే మరి మీరు ఎందుకు చెప్తున్నారు అంటే వాటన్నిటిలో నేను ఈవేళ మధ్యాహ్నం పుస్తకం చదువుతుంటే నాకు అనిపించింది ఈ మాట మీతో చెప్పాలని కూడా అనుకున్నా వీటన్నిటిలో ఆ ఫాల్స్ సెల్ఫ్ గట్టిగా ఉంటుందండి ఆ షాడో సెల్ఫ్ గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసిన ఇప్పుడు నేను కుండలని కుండలని అన్నాం అనుకోండి కుండలిని ఎక్కడుంటుంది కుండలిని అంటే ఆత్మని వాళ్ళ సిద్ధాంతంలో ఆత్మ అంటే కుండలిని అదే ఆత్మ అంటే ఈ ఆత్మ ఎక్కడుంటుంది ఈ మూలాధారం వండి ఉంటుంది చుట్ట చుట్టుకుని ఉంటుంది ఇది పైకి లేస్తుంది అలా పైకి వస్తుంది అని మీరిలాగా అది ఇక్కడికి సహస్రంలోకి వచ్చేప్పటికీ అక్కడ శివుడు ఉంటాడు ఈ ఆత్మవిళ్ళ శివుడితో కలుస్తుంది కలిస్తే మోక్షం నేను చెప్పారనుకోండి ఈ కథ అంతా చెప్పేవాడు దానికంటే భిన్నంగా నిలబడి లేడా పోయిందంటే చాలు అది ఇగో చిన్న పాయింట్ చాలు దాన్ని తీసి పక్కన పెట్టాడు పోయిందంటే అనాత్మ అయిపోతుందండి అది ఇది ఒక ఇబ్బంది రెండో ఇబ్బంది ఏమిటో తెలుసిన ఇగో ఈ కొండలది పైకి వచ్చింది అంటే నేను పైకి తెచ్చాను దాన్ని నేను తెచ్చాను పైకి మిగతా వాళ్ళందరికీ రాలేదు అంటే అహంకారం వచ్చేసింది చూడండి స్పిరిచువల్ ఈగో అంటారు దీన్ని ఆరు కుండలిని ఈగో అని కూడా మీరు అంటే అనొచ్చు బికమ్స్ లైక్ దాట్ నేను అనే అహంకారం వచ్చేస్తున్నా వెరీ ప్రాబ్లమేటిక్ అందు గురించి అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా ఓ ముట్టిగా వేస్తూ ఉన్నాం అరే ఇది సరికాదు అని ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మీ మనస్సుతో తెలుసుకునేది కాదది సూర్యుణ్ణి చంద్రుణ్ణి అగ్నిని వాక్కుని శబ్దమును రూపమును మీరు ఇంద్రియములతో ఏ విధంగా తెలుసుకుంటున్నారో ఆ విధంగా ఆత్మను తెలిసేసుకోగలుగుతాము అని మీరు అనుకోద్దు అలా చెప్తున్నారు పని కట్టుకుని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పైన సూర్యుడు చంద్రుడు అని లిస్ట్ ఒకటిచ్చారు ఆత్మ కూడా అటువంటిదే అనుకుని పోతారేమో అలా అనుకోవద్దు ఇప్పుడు చూడండి ఆ వాక్యం యచ్చ కార్యకరణ వ్యతిరిక్తం కార్యకరణ సంఘాతానుగ్రాహక నుంచి జ్యోతి ఇప్పుడు మీరు చూసుకోండి సూర్యుడు యచ్చ జ్యోతి ఏ వెలుగైతే ఉన్నదో ఆత్మఘాతది ఒకే ఆత్మ ఆత్మకాత మిగతా వెలుగులు ఉన్నాయి కదా ఎన్ని వెలుగులో చెప్పారు ఇంతవరకును ఆదిత్యుడు చంద్రుడు అగ్ని వాక్కు వాక్ అంటే శబ్దం నాలుగు వెలుగులు చెప్పారు కదా ఈ నాలుగు వెలుగులు ఏం చేస్తున్నాయండి కార్యకరణం వ్యతిరిక్తముగా ఉన్నాయి కదా యేహేంద్రియాదుల కంటే విలక్షణంగా ఉన్నాయి అంతేకాదు ఈ కార్యకరణ సంఘాతాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి ఏదో సందర్భంలో ప్రకాశింపజేస్తూ ఉన్నాయి అవి ఆ వెలుగులు ఆ వెలుగు అంటే ఆదిత్యుడు చంద్రుడు అగ్ని వాక్కు శబ్దము మొదలైన వెలుగు బాహ్యై చకురాదికరణై ఉపలభ్యమానం అది ఈ బాహ్యేంద్రియముల చేత పట్టుకోబడుతో తెలియబడుతో మన అనుభవంలో ఉన్నది దృష్టమంటే అనుభవంలో ఉన్నది ఎలా అనుభవంలో ఉన్నది ఇప్పుడు సూర్యుడు ఎలా అనుభవంలో ఉన్నది సూర్యుడు వెలుగు కంటికి కనబడుతో అనుభవంలో ఉన్నది శబ్దము వెలుగు ఎలా అనుభవంలో ఉన్నది చెవికి వినబడుతో అనుభవంలో ఉన్నది అగ్ని అనే వెలుగు చర్మము చేత గ్రహింపబడుతో అనుభవములో ఉన్నది కాబట్టి ఈ వెలుగులన్నీ మనం ఆ వెలుగులతో ఆత్మని పోలుస్తున్నాం కొన్ని అంశాల్లో పోలిక గలదు ఏమిటా పోలిక కార్యకరణ సంఘాతాన్ని అనుగ్రహించుట కార్యకరణ సంఘాతం కంటే వ్యతిరిక్తముగా ఉండుట అది పోలిక అంతటితో ఆఖరు పోలిక ఇంకా తర్వాత పోలిక లేదు దేంట్లో పోలిక లేదు బాహ్య ఇంద్రియము చక్రు మొదలైన బాహ్యేంద్రియములచే గ్రహించబడుట అనే అంశంలో పోలిక లేదు అంటే ఏమని కన్ను ముక్కు చెవి మనస్సు మొదలైన ఇంద్రియముల చేత సూర్యుడు చంద్రుడు అగ్ని శబ్దము ఇత్యాది జ్యోతిష్లు ఏ విధంగా గ్రహింపబడుతూ ఉన్నాయో ఆ విధంగా ఆత్మ అనే జ్యోతి కూడా గ్రహింపబడుతుందని మీరు భ్రమపడవద్దు ఉపలభ్యమానం దృష్టం మన అనుభవంలో ఈ బాహ్య జ్యోతులు ఇంద్రియముల చేత మనకు కనబడుతున్నాయి నతు తథా తచక్షురాదిరుపలభ్యతే తత్ అంటే ఆత్మజ్యోతులు చూసారా అది తథా అంటే ఆదిత్య చంద్ర ఇత్యాది జ్యోతుల వలె చక్షురాది నా ఉపలభ్యతే టూ అదొక్కటి తేడా టూ అంటే తేడా అని చెప్పి దాన్ని టూ బట్ భట్ అనే ఓ పదం ఉన్నది భట్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ బట్ వేదాంతులకి టూ చాలా ఇంపార్టెంట్ ఇంతవరకే పోలిక సూర్యుడితో చంద్రుడితో పోలిక ఇంతవరకే ఈ అంశంలో పోలిక లేదు అంశంలో పోలికలేదు కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియముల చేత గ్రహింపబడుతా అంశంలో మాత్రం పోలిక లేదు ప్రశ్న ఉంది ఇంకో శంక మామూలుగా సూర్యుడు ప్రకాశిస్తున్నాళ్ళు అయితే చంద్రుడు ప్రకాశిస్తున్నాళ్ళు అయితే దీపాలు వెలుగుతున్నాయి లేదంటే శబ్దాలు వినబడుతున్నాయి అవన్నీ నడుస్తూ ఉండగా అవన్నీ ఇంద్రియముల చేత గ్రహింపబడుతూ ఉన్నాయి కానీ ఆత్మగ్రహింపబడటం లేదు అని చెప్తున్నారు కదా ఆత్మగ్రహింపబడదు ఇంద్రియముల చేత పోనీ అవన్నీ ఆగిపోయినప్పుడు ఇంద్రియముల చేత ఆత్మగ్రహింపబడుతుందేమో ఉదాహరణకి సూర్యుడు వెలుగుతోందే కన్ను సూర్యుడు వైపు చూస్తోంది కాబట్టి లోపలున్న ఆత్మని పట్టుకోలేకపోయింది అలాగే చంద్రుడు అలాగే అగ్ని బయట ఉండే శబ్దాల చేతనం మీ మనస్సు ప్రకాశింపజేయబడినప్పుడు మనస్సు బహిర్ముఖంగా శబ్దాలని వింటూ ఉంది కనుక ఆ లోపలున్న ఆత్మని పట్టుకోలేకపోయింది ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి ఆదిత్యుడు ఆగిపోయాడు అంటే ఏమిటండి మీరు కళ్ళు మూసుకున్నారు చంద్రుడు ఆగిపోయాడు అగ్ని కూడా ఆగిపోయి దీపాలు కూడా ఆగిపోయాయి మీరు కళ్ళు మూసుకున్నారు ఇప్పుడు శబ్దాలు వెండం మానేశారు ఇప్పుడు ఇంద్రియములన్నీ బహిర్ముఖాలు కాకుండా అంతర్ముఖములు అయిపోయాయి అప్పుడు ఏమైనా ఇంద్రియముల చేతి ఆత్మను పట్టుకోబడుతుందా పట్టుకోబడదు కాబట్టి ఆదిత్యాదిత్య అంటే ఏదో ధ్యానంలో మేము ఆత్మను పట్టుకుంటాము కుండల పైకి వేస్తుంది దాన్ని అదే ఆత్మ దాన్ని పట్టుకుంటాము ఇగో ఇలాంటి వేషాలు మీరేం వేయద్దు ఆదిత్యాది జ్యోతిష్యు ఉపరతేషు ఆదిత్యుడు చంద్రుడు అగ్ని శబ్దము మొదలైన వెలుగులన్నీ ఆగిపోయినప్పుడు కూడా కన్ను ముక్కు మనస్సు మొదలైన ఇంద్రియముల చేత ఆత్మ వెలుగు తెలియబడేది కాదు ఆత్మ తెలియబడదండి తెలుసుకుంటుందంటే తెలియబడేది కాదు నా దృష్టి